ఐదు వందల ముప్పై రెండవ సంకీర్తం దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావ ఎవ్వరును లేరు కథలింతే కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులేటివో కాని రత్సలపడే మా గుట్టు రమణుల చేతబెట్టు అత్సమే ఇందుకు పరిహరమేదో కాని గాలి మూట చిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటివారమయ్యేమో కాని కొంత మైలకొంత మనసు మణుగు నాయ తాలిమి నా విధియేమి తలచీనోకాని మాయల పొరలితి మరచితిమింతలోనే చాయల త్రివేంకటేశు శరణంటిమి రోయజొచ్చె జగమెల్లా రుచియాయ వైరాగ్యము ఆయము నాలోపలి అంతరాత్మీకా